హరి ఓం గణానా గణపతి హమహే కవిం కవీనాముపమశ్రవస్తమం జేష్టరాజం బ్రహ్మణస్పద ఆను సీత సాగరం శ్రీ మహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా గుష్టౌ ఆత్మానౌ స ఈ గుహాపు గుహాం ప్రవిష్టౌ పరమే పరార్థే అనే మంత్రంలో చెప్పిన ఇద్దరు ఎవరు ఎవరు అంటే ఆత్మానవు జీవాత్మ పరమాత్మలు ఇక్కడ భాష్యకారులు దాన్ని ఆ మంత్రానికి ఆ సూత్రానికి ఉపసంహారం చేస్తూ ఏమన్నారంటే తస్మాత్ విజ్ఞానాత్మ పరమాత్మ గుహాం ప్రవిష్టౌ గృహ్యేత ఆయన జీవాత్మ అనలేదు విజ్ఞానాత్మ అన్న విజ్ఞానాత్మ అనే మాట చాలా అందమైన మాట విజ్ఞానమయస్పురుష అని ఈ మనిషి అంటే ఎవడు వీడు మనిషి లేక వ్యక్తి పశుపక్షాదులు కూడా వ్యక్తులే కదా వ్యక్తి అంటే ఎవరు విజ్ఞానమయ అంటే ఆత్మచైతన్యం సర్వవ్యాపకమైన ఆత్మచైతన్యం బుద్ధి యుద్ధ ప్రతిఫలించి విజ్ఞాన రూపంగా అనుభవానికి వస్తుంది విజ్ఞానపు ముద్దగా అనుభవానికి వస్తుంది విజ్ఞానం అంటే తెలుసుకోవటం ఇది తెలిసింది ఇది ఇది అని అన్ని రకముల జ్ఞానములకి కలిపి విజ్ఞానము అని పేరు ఆ విజ్ఞానపు ముద్దగా అనుభవానికి వచ్చేటువంటి ఆత్మచైతన్యం గనక దానికి విజ్ఞానాత్మ అని పేరు అటువంటి విజ్ఞానాత్మనే ఒక వ్యక్తిగా స్వీకరించటం అది ఒక కండిషన్ థింకింగ్ అన్నీ తెలుస్తూ ఉంటాయి జాగ్రత్త వస్తున్నీ తెలుస్తూ ఉంటాయి అన్నీ తెలుస్తూ ఉంటే ఆ తెలిసిది ఆ తెలుసుకునేటువంటి ఒక పరిచ్ఛిన్నం వ్యక్తి ఉన్నాడు అనే ఒక భ్రమ ఆ ఒక కండిషన్డ్ థింకింగ్ తెలివి ఉంటే సరిపడుతుంది తెలుసుకునేవాడు ఒక ఉండక్కర్లేదు తెలివి ఉంటే సరిపడుతుంది అటువంటి ఒక భ్రమ ఆ కండిషన్డ్ థింకింగ్ ఉంటే వాడికి జీవుడు అని పేరు పనులండి విజ్ఞానాత్మ జీవుడికే మరో పేరు విజ్ఞానాత్మ కాబట్టి ఈ రెండు ఆత్మలు ఏమిటంటే ఒకటి విజ్ఞానాత్మ ఒకటి పరమాత్మ అని ఎలా స్వీకరించడం అయినది ఆత్మానోహి తద్దర్శన ఎందుకంటే శృతికి ఆ విధంగానే మనకి ఉన్నది కనుక ఇంకా అది సెటిల్ ఇంకొక అధిక హేతువు చెప్తున్నారు ఆ నిర్ణయాన్ని మనం చూసుకున్న నిర్ణయాన్ని సపోర్ట్ చేసేటువంటి మరొక హేతువుని చెప్తున్నారు హేతువు చెప్తున్నారని పంచమీ భక్తిని బట్టి ఇంకో హేతువుని చెప్తున్నారని చకారాన్ని బట్టి మనకు తెలుస్తుంది తర్వాత సూత్రం విశేష తస్మాత్ ఎక్కడ వరకు వచ్చము ప్రాప్తే బ్రూమ అంతవరకు వచ్చామా నేను సూత్రం అయిపోయిందేమో అనుకున్నా బోన్ అండి ఛాయాపత్ పరస్పర విలక్షణత్వాద తస్మాత్ బుద్ధి క్షేత్రజ్ఞ ఇహ ఉచ్యేయాం ప్రాప్తే బ్రూమ కొంచెం తగ్గించాలి ప్రపంచం తగ్గించాలి ఇది ఫోర్ వచ్చినప్పుడు కొంచెం తగ్గా చాలు ఇది పురోపక్షం అయిందైతే పూర్వపక్షం ఏంటంటే ఉత్తరపక్షం సిద్ధాంతం ఏంటంటే విజ్ఞానాత్మ పరమాత్మలు అని సిద్ధాంతం ఆత్మానౌ అనుంది కదా అది సిద్ధాంతం పూర్వపక్షం ఏంటంటే బుద్ధి విజ్ఞానాత్మలు అని పూర్వపక్షం బుద్ధిక్షేత్రజ్ఞులు సో బుద్ధిని క్షేత్రజ్ఞుల్ని స్వీకరించాలి బుద్ధిక్షేత్రజ్ఞ ఇహ ఉచ్యేయాత ఇవ్వం ప్రాప్తే బ్రూమ ఈ క్షేత్రజ్ఞ శబ్దం ఉన్నదే దీన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి క్షేత్రజ్ఞ అంటే జీవుడా ఈశ్వరుడా అనే ఒక శంక ఇదైనా అవ్వచ్చు ఇప్పుడు క్షేత్రమును తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు ఆ క్షేత్రజ్ఞుడు అని చెప్పాడు అలా ఎందుకు అభేదాన్ని చెప్పాడంటే భేదం ఉండబోతే అభేదాన్ని చెప్పాడు కదా భేదం స్వీకరింపబడబట్టే అభేదాన్ని చెప్తారు భేదమే లేకపోతే అభేదాన్ని చెప్పరు సో ఇప్పుడు ఎలాగంటే రామా ఈజ్ రామా అని చెప్పరు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అని చెప్పరు ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని చెప్తారు అంటే భేదగ్రాహి భేదం గ్రహింపబడుతూ ఉంటే అభేదాన్ని చెప్పేదాన్ని దాన్ని ఆ విధంగా మహావాక్యము కాబట్టి క్షేత్రమును తెలుసుకొనుచున్నవాడు ఎవరు క్షేత్రజ్ఞుడు క్షేత్రము క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రమును తెలుసుకున్నవాడనే అర్థం అండి వారి వీడే ఏం కాదు క్షేత్రజ్ఞుడు వీడెవడు వీడు జీవుడు మరి అయితే ఈ జీవుడు ఈశ్వరుని కంటే భిన్నంగా ఉన్నాడా లేడు కాబట్టి ఇప్పుడు క్షేత్రజ్ఞుడు ఏమిటవుతుంది మీరు భేద దృష్టితో చూస్తే జీవుడవుతుంది యథార్థ దృష్టితో చూస్తే ఈశ్వరుడు అవుతుంది కాబట్టి సందర్భాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ పూర్వపక్షి బుద్ధి క్షేత్రజ్ఞం బుద్ధి జీవో అభిప్రాయం పూర్వపక్షి యొక్క బుద్ధి జీవుడు ఈ రెండు ఇక్కడ గుహాం ప్రవిష్టౌ అనే పదం అనే ద్వివచనంలో గ్రహింపబడతాయి ఇది ప్రాప్తే బ్రూమ విజ్ఞానాత్మ పరమాత్మ ఇహోచ్యేయా విహ అంటే ఈ మంత్రంలో అంటే గుహాం ప్రవిష్టౌ అనే ద్వివచనం చేత రెండు చెప్పబడాలి ఆ రెండింటికి విజ్ఞానాత్మ పరమాత్మలని చెప్పుకోవాలి ఆ రెండు విజ్ఞానాత్మ పరమాత్మ అంటే క్షేత్రజ్ఞ ఈశ్వరుడు అనమాట జ్ఞానాత్మ అంటే క్షేత్రజ్ఞులు బుద్ధి క్షేత్రజ్ఞులు కాదు క్షేత్రజ్ఞ ఈశ్వరూ తీసుకోవాలి కస్మాత్ ఎందువల్ల దానికి ఏదైనా హేతుఓహోట ఉండాలి కదా సో సూత్రము మీరు చూసుకుంటే సరిపడుతుంది మహాం ప్రవిష్టవు ఆత్మానవు తద్దర్శనాథ్ ఆ తద్దర్శనాథ్ అనే దాన్ని వివరిస్తారు చెప్తున్నారు ఆత్మానౌ సా సమానస్వభావ ఆయన భాష్యకారులు ఆత్మానౌ అనే పదాన్ని కూడా హేతువుగా పరిగణిస్తున్నారు ఆత్మానవ్ అనే పదాన్ని కూడా హేతువుగా పరిగణిస్తున్నారు రెండమ్మ లోపలికి వచ్చేయండి మీరు కలుపు వేసి ఆ గెడ పెట్టేయండి అంతే ఇలా వచ్చి కూర్చోండి కంఫర్టబుల్గా ఆ ఖర్చులో కూర్చోవచ్చు మీరు అక్కడ ఎందువలన విజ్ఞానాత్మ పరమాత్మలను స్వీకరిస్తారు బుద్ధిజీవులను కాకుండా అంటే తద్ ఆత్మానవు ఆత్మానవు అన్నది కూడా ఒక హేతువే ఆత్మలు తర్వాత తద్దర్శనా తర్వాత వస్తుంది ఆత్మలు తీసుకోవాలి రెండు ఆత్మలు బుద్ధి జీవులు తీసుకుంటే జీవుడు ఆత్మ అవుతాడు కానీ బుద్ధి ఆత్మ కాదు కాబట్టి ఆత్మానవ్ అనే జీవచనం చేత బుద్ధిని తిరస్కరించడం అయిపోయింది అది కూడా ఒక హేతు కింద చూపిస్తున్నారు కొని కూడా ఏదో ఒక దృష్టితో బుద్ధిని కూడా ఆత్మానవ్ అనే పదంలో ఆత్మగా ఎందుకు స్వీకరించాలి చెంటే స్వీకరించకూడదు ఎందుకంటే ఆత్మానవు అంటే ద్వివచనం ద్వివచనం ఉన్నప్పుడు ఒకటి రెండు అని లెక్క పెట్టి దానికి వచనం వస్తుంది మీకు పాండ్య సూత్రం నాకు గుర్తులేదు ఆయన ద్వివచనం ఏమని చెప్తాడంటే సమాన స్వభావము కలవాటికే ద్వివచన యోగ్యత వస్తుంది కాబట్టి మీకు పండు తర్వాత ఒక పండు ఒక పుస్తకము ఈ రెండింటికి కలిపి మీకు ద్వివచనం రాదు విడివిడి పదాలు ఉంటే ఫలం ఉందనుకోండి పుస్తకం ఉందనుకోండి ఫలం ఒకటి పుస్తకం రెండవది కాబట్టి పుస్తకేం రాదు పుస్తకం అనే ఉంటుంది తర్వాత సంఖ్య చెప్పేప్పుడు మీరు సమాన స్వభావం గల వాటికే సంఖ్య వర్తిస్తుంది పాణిని నియమం కాబట్టి ఫలము పుస్తకము ఉన్నప్పుడు సంఖ్య ఉండదు రెండు ఫలములు ఉన్నప్పుడే సంఖ్య ఉంటుంది రెండు ఫలములు అవ్వాలి కాబట్టి సమాన జాతీయముల వాటికే సంఖ్యాశ్రవణం ఉంటుంది కానీ విరుద్ధములైన జాతికి చెందిన వాటికి అంటే వేరువేరు కేటగిరీలకి చెందిన వాటికి ఒకటి రెండు అనే లెక్క వేయకూడదు ఇప్పుడు మనిషి కుక్క నిలబడుతున్నారు అనుకోండి ఇద్దరు వెళుతున్నారు అనకూడదు మనిషి మరియు కుక్క వెళ్ళుతున్నారు అన్నారు ఇద్దరు మీరు అలవాటు ప్రకారం అంటే అది సంగతి సూత్రంలో అలా అనరు ఎందుకంటే మనిషి జాతి వేరు కుక్క జాతి వేరు రెండు కలిపి ఎలా ఇద్దరని ఒకవేళ మీరంటే దానికి ఎలా సర్ది చెప్పుకోవాలంటే ఇక్కడ మనుష్యత్వ జాతి శునకత్వ జాతి వివక్షితం కాదు అది చెప్పే ఉద్దేశం లేదు కేవలము ప్రాణి అని చెప్పడం ముందు మా తాత్పర్యమైన అంత దూరంగా మీరు దానికి అన్వయం చెప్పుకోవాలి ఇది ఒక ప్రాణి ఇది మరి ఒక ప్రాణి అని అప్పుడు రెండు అవుతుంది అది అంతేగాని మనిషి మనిషిగాను కుక్కను కుక్కగా చూసిన సందర్భంలో ఒకటి రెండు అనకూడదు ఈ లోకంలో మాట్లాడుకునేప్పుడు ఏదో మాట్లాడుకుంటారు శాస్త్రంలో అలా ఉండదు శాస్త్రంలో పకడ్బందీగా దీన్ని వాక్యశాస్త్రం అంటారు కాబట్టి ఇక్కడ ఆత్మానవు అన్నారంటే బుద్ధిజీవులకి కలిపి లెక్క వేయడానికి వీలు లేదు ఎందుకంటే రెండు చేతనములు అవ్వాలి బుద్ధి చేతనం కాదు బుద్ధి జడం సో ఆత్మానౌ తౌ ఉభౌ అపి హీ అంటే ఎందువలనగా ఆత్మానవు హి తర్శనాత్ హీ యస్మాత్ ఎందువలనగా ఆత్మానవు రెండు కూడా గు గుహను ప్రవేశించిన రెండు కూడా ఆత్మను ఆత్మలు అంటే అర్థమేమిటి సమాన స్వభావము కలిగిన చేతనములు సెన్షియంట్ ఎంటిటీస్ సెన్షియంట్ సమాన స్వభావము కలిగి సమానమైన స్వభావము ఇప్పుడు బుద్ధి యొక్క స్వభావం జడత్వం ఆత్మ యొక్క స్వభావం జీవుని యొక్క స్వభావం చేతనత్వం కాబట్టి సమాన స్వభావం ఎక్కడ కుదురుతుంది కనుక ఇవి జడములు కరెంట్ పోయింది పర్వాలేదు దీంట్లో రికార్డు అవుతూ ఉంటుంది కదా అంటే అదొక హేతువు సమాన స్వభావం అలా కాకుండా మీరు బుద్ధిజీవులు కాకుండా క్షేత్రజ్ఞ పరమాత్మలని తీసుకున్నారనుకోండి విజ్ఞానాత్మ పరమాత్మలని సమాన స్వభావం కుదురుతుంది అది ఒక హేతు అయిపోయింది అప్పటికే దాన్నే వివరిస్తారు సంఖ్యాశ్రవణే చమాన స్వభావేష్వేవా లోకే ప్రతీతిశ్యతే అది లోకంలో కూడా ప్రతీతి అంటే తెలుసుకునే పద్ధతి ఎలా ఉందంటే సంఖ్య వినబడితే సంఖ్యాశ్రమనే సంఖ్య వినబడితే ఆ సంఖ్యలో భాగంగా ఉండేవి సమాన స్వభావము కలవిగా స్వీకరించబడును ఇది లోక పరిస్థితి అదే న్యాయాన్ని ఇక్కడ స్వీకరించి ఆత్మానవు అన్నారు సమాన స్వభావము కలిగినవే అవ్వాలి అలాగే మంత్రంలో కూడా గుహాం ప్రవిష్టౌ అని లెక్క వేశారు కనుక రెండూ లెక్కలు వేశారు కదా వివచనం వేశారు కదా ఒక గుహా గుహను ప్రవేశించినది ఒకటి జడము గుహనే ప్రవేశించినది మరి ఒకటి అయితే వాటిని గుహాం ప్రవిష్టౌ అని సంఖ్యలు మంత్రంలో మంత్రంలో అలా ద్విత్వ సంఖ్య వచ్చింది అంటే రెండూ అయితే జడాలవ్వాలి లేకపోతే రెండూ చేతనాలవ్వాలి ఇక్కడ చేతనములు రెండు చేతనములు స్వీకరించాలి కాబట్టి విజ్ఞానాత్మ పరమాత్మల్ని మనం స్వీకరిస్తున్నాము రెండోది అంతం ఆయన దృష్టాంతం అస్యో ద్వితీయోన్వేస్తే గౌరేవద్ ద్వితీయ అన్విష్యతే నాశ్వరుషో ఇప్పుడు బండికి కట్టడానికి ఒక ఎద్దు ఉంది ఈ ఎద్దుకి రెండవ దానిని వెతకాలి అని అన్నాడు ఒకడు అంటే అప్పుడు ఆ ఎద్దు ఒకవైపును కట్టి రెండవ వైపును గుర్రాన్ని కట్టడానికి గుర్రాన్ని కానీ లేక మనిషిని మనిషి కూడా బుధం మీద కాడి పెట్టుకునే సందర్భంలో మనిషిని కానీ తీసుకురాకూడదు గోహద్వితీయ అస్య గోహద్వితీయ ఈ ఎద్దునకు గోశబ్దానికి ఎద్దు అని అర్థం ఉంటుంది పులింగం అయితే ఎద్దు అస్య అంటే పుల్లంగమే కదా కాబట్టి అస్య గోహ అంటే ఈ ఎద్దునకు ద్వితీయ రెండవ దానిని అన్నప్పుడు రెండు ఆ ద్వితీయం ఏమిటవుతుంది అశ్వం కానీ పురుషుడు కానీ కాదు గోవే అవుతుంది మళ్ళీ ఎద్ధే అవుతుంది అలాగే గుహాం ప్రవిష్ట గుహను ప్రవేశించిన బుద్ధి గుహనుంటే ఈ దేహమును ప్రవేశించిన అన్నప్పుడు ఒకటి జడమయ్యి ఇంకొకటి చేతనం అవటానికి వీరలేదు రెండు కూడా ఒకటే అవ్వాలి కాబట్టి రెండూ ఒకటే వాళ్ళు కనుక ఇక్కడ విజ్ఞానాత్మ పరమాత్మల్ని మనస్వీకరించాల్సి ఉంటుంది కదిహతింగ నిశ్చితే విజ్ఞానాత్మని ద్వితీయాన్వేషణయా సమానస్వభావేతన పరమాత్మ ప్రతీయతే వ్రతంటే తస్మాత్ అనర్థం అందువల్ల ఇహ అది దృష్టాంతం చెప్పారు అశ్వ గోర్ ద్వితీయ హ అన్నప్పుడు మళ్ళీ గో గోవును ఎద్దునే తీసుకురావాలన్నట్టుగా ఇక్కడ కూడా ఇప్పుడు వృతపాన మంత్రం ఎలా ప్రారంభమైంది రథం పిబం గౌ అని ప్రారంభమైంది వ్రతపానము అని మనకు సూచే సూచన అది రుతపానము అంటే అవశ్యం భావి కర్మఫలము తప్పనిసరిగా అనుభవించటం కదా కర్మఫలానికి రథము పేరు దానిని పానము చేయటం అంటే అనుభవించుట సో ఆ ఋతపానము అనేది సూచిస్తుంది ఇక్కడ చెప్పబడబోయే తత్వములు ఏమిటి అనేది ఆ రుతపానమనే సూచనని బట్టి మనం పట్టుకోవాలి సో రుతపానము లింగాన్ని బట్టి ఈ సు సుఖ అనుభవించి వాడు ఒకడైతే ఖచ్చితంగా తెలుస్తూనే ఉన్నాడు ఎవడు వాడు విజ్ఞానాత్మ జీవుడు కాబట్టి విజ్ఞానాత్మ ఒకటి నిశ్చయం నిశ్చితే విజ్ఞానాత్మని వృతపానలింగం చేత చూడండి కర్మఫలానుభవము అనేది చాలా అసాధారణమైన లక్షణం యునీక్ క్యారెక్టర్స్టిక్ ఎవరికి జీవుడికి అది చెప్పినప్పుడు కాబట్టి ఓ జీవుడు ఒకడున్నాడు అని ఖాయమైపోయింది కదా విజ్ఞానాత్మని నిశ్చితే విజ్ఞానాత్మని మనం ఒకటి విజ్ఞానాత్మని సెటిల్ ఇప్పుడు అసె విజ్ఞానాత్మన ద్వితీయ ఈ విజ్ఞానాత్మకి రెండవది జతగట్టాలి ఎందుకంటే వ్రతం త్రిమంతవర ఉంది రెండవది జత కట్టాలంటే జడమైన బుద్ధిని పట్టుకొస్తావా చేతనమైన పరమాత్మను పట్టుకొస్తావా జడమైన బుద్ధిని దేవద్దు చేతనమైన పరమాత్మనే తీసుకురావాలి ఆ రెండే ఉన్నాయి పిక్చర్లో ఆ రెండే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ గుహ అన్నప్పుడు ఇక్కడ బుద్ధి విజ్ఞానాత్మ పరమాత్మ ఇంతే వ్యవస్థ కాబట్టి విజ్ఞానాత్మ ఫిక్స్ అయిపోయింది విజ్ఞానాత్మ విషయంలో ఇంకా మార్పు లేదు అటువంటప్పుడు ఈ విజ్ఞానాత్మకి రెండవ దాన్ని మనం అన్వేషించాల్సి వచ్చినప్పుడు ఒకవైపు ఉన్న బుద్ధిని అన్వేషి పిక్చర్లోకి తీసుకొస్తావా ఇంకోవైపు ఉన్నటువంటి పరమాత్మను తీసుకొస్తావా అంటే పరమాత్మనే తీసుకురావాలి మీరు ఇంకేదో ఫోర్త్ ఫిఫ్త్ మీరు ఊహ మూడే ఉన్నాయి ఇక్కడ ఈ గుహ అంటే బుద్ధి ఏ మీరు బుద్ధితో మొదలు పెట్టకూడదు రుతపాన లింగం చేత విజ్ఞానాత్మ నిశ్చితమైపోయింది ఇంక ఇప్పుడు రెండోది ఏది అంటే సమాన స్వభావము కలిగిన పరమాత్మనే తీసుకోవాలి దీని మీద ఒక శంక పూర్వపక్షం నను ఉక్తం గుహాహితత్వదర్శనాత్ నా పరమాత్మ ప్రత్యేతవ్యండి మీరు గుర్తు మర్చిపోయారేమో నేను చెప్పాం కదా ఇంతకు ముందు నను ఉక్తం స్మారయతి ఇంతకుముందు చెప్పినటువంటి ఒక పాయింట్ ని గుర్తు చేస్తున్నాడు ఇంతకు ముందు చెప్పాం కదా ఏమని చెప్పాము గుహాహితం అనుంది ఈ గుహయందు అంటే దేహము దేహమునందు పరిచ్ఛిన్నమై ఉన్నది ఈ దేహమునందు కండిషన్ అయి ఉన్నది అని ఆ గుహాహితత్వ లక్షణాన్ని బట్టి పరమాత్మకి ఇక్కడ అవకాశం లేదు అని మే చెప్పున్నాం మీకు ఎందుకంటే పరమాత్మ ఎలా వస్తావు పరమాత్మ అంటే సర్వవ్యాపకమైనటువంటి తత్వం ఇక్కడేమో గుహాం ప్రవిష్టవు అని గుహాహితత్వ లక్షణం ఒకటి ఎలాగైతే రుతపాన లింగం చేత విజ్ఞానాత్మ నిశ్చితమైనదో అదేవిధంగా గుహాహితత్వ లింగం చేత పరమాత్మ ఎలిమినేట్ అయిపోయింది పరమాత్మ రావడానికి వీల్లేదు అని నేను చెప్పాను కదా ఇంతకు ముందు నీకు అది మనస్సు అది చెప్పిందని మళ్ళీ ఇంతట్లోకి మరిచిపోతే ఎలాగా అని అంటున్నాడు పూర్వపక్షే నన్ను సో గుా గుహాహితత్వ దర్శనాత్ నా పరమాత్మ ప్రత్యేక ఇది అని వాడు అబ్జెక్షన్ దాని మీద శంకర్లు గుహాహితర్శనా దేవా పరమాత్మ ప్రచేతవ్య వదా భాష్య పంక్తి చాలా అందంగా ఉంటున్నాయి ఆయన ఏమంటున్నారంటే చూడు గుహాహితత్వ లక్షణం చేత పరమాత్మ ఎలిమినేట్ అయిపోయిందన్న అంటున్నావే మేమేమంటామంటే గుహాహితత్వ లక్షణం చేత పరమాత్మే ముందుకొస్తుందని చెప్తాం దీనికి దీనికి ఒక చక్కటి అలంకారం అంటారు నాకు అలంకారం పేరు గుర్తులేదు వీడు బాలకుడు తండ్రితో పాటు బయలుదేరుతాడు తండ్రి ఎక్కడికైనా వెళ్తూ ఉంటే కుర్రాడు అప్పుడు తండ్రి కుర్రాడితో ఉంటాను నువ్వు పిల్లవాడివి నువ్వు నువ్వు రావద్దు నాతో అంటాడు అంటే వాడే ఉంటాడంటే నేను పిల్లవాడి నీకు అనుకనే నేను నీతో వస్తాను అని అంటాడు ఆ విధంగా గుహాహితత్వము అనే లక్షణాన్ని బట్టి పరమాత్మ కుదరదు నువ్వంటే గుహాహితత్వ లక్షణాన్ని బట్టి అది పరమాత్మే అవుతుంది తప్ప మరొకటి కాదు అని చెప్తారు అని ఎందుకంటే పరమాత్మని మీరు గుహలో పట్టుకోకపోతే ఇంకెక్కడ పట్టుకుంటారు ఇది వేదాంత శాస్త్రం కదా ఇది ఇది బహిర్ముఖ శాస్త్రం కాదు కర్మశాస్త్రం బహిర్ముఖ శాస్త్రం బహిర్ముఖ శాస్త్రంలో తత్వాలు యొక్క అన్వేషణ ఉంటుంది వీడు దేన్ని అన్వేషిస్తున్నాడు సుఖాన్ని ఆనందాన్ని అన్వేషిస్తున్నాడు కాబట్టి ఆనందం బహిషి ఉంటుంది ఎక్కడ స్వర్గాదులేందో లేకపోతే యువలోకంలోనే ధనము పుత్రుడు వీటి ఇదో భ్రాంతి ధనంలో ఆనందం ఉందని పుత్రుడు పుత్రుడిలో ఆనందం ఉంటుందండి ఎవరు అంత అజ్ఞానం లేకపోతే పుత్రుడిలో ఆనందమే ఉంటుంది అన్ని సమస్యలే ఉంటాయి ఆనందమే ఉంటుంది సో ఇలాగ ఇలాగ బాహ్యంలో వెతుకుతాడు లే ఇక్కడ ఆనందం దొరక వీటిలో ఆనందం లేదని కొంతకాలం అయ్యాక తెలుస్తుంది ధన కనకా వస్తువు వాహనాదులు ఏం పుత్రాదులు ఏళ్ళు ఆనందం లేదని కొంతకాలం అయ్యాక తెలిస్తే అప్పుడు వీడికి ఎవడో చెప్పి స్వర్గంలో ఆనందం ఉంటుంది అది కూడా ఎందుకంటే వీడు బహిర్ముఖుడు కనుక వీడికి అక్కడే స్వర్గంలో ఆనందం అని బయట వెతుకుతూ ఉంటాడు అలా బయట వెతికి వాడి కోసం ఒకప్పుడు దేవుణ్ణి బయట వెతుకుతాడు దేవుడు ఎక్కడున్నాడు అగ్నిలో ఉన్నాడు బయట లేకపోతే బయట అగ్నిలో ఏం పర్వాలేదు ఇంకా తర్వాత దేవాలయంలో ఉన్నాడు ఫలానా ఊళ్ళో ఉన్నాడు అని వీడు బయట వెతుకుతూ ఉంటాడు ఆఖరికి దేవుణ్ణి తెలుసుకోవడం అనేది ఒక ఒక ప్రయాణం చేయడంతో ఈ కింద తయారవుతుంది సో జర్నీ సేవ ఈశ్వర దర్శనము అనే విధంగా తయారవుతుంది సో అలాగే వీడు బహిర్ముఖుడుగా వెతుకుతాడు కానీ వేదాంత శాస్త్రం అది కానే కాదు ఇక్కడ బహిర్ముఖత్వానికి నిరాకరణ మీకు ఆనందం కావాలన్నా దేవుడు కావాలన్నా రెండు ఒకటే నిజానికి ఏది కావాలన్నా నువ్వు లోపల వెతుక్కోవాలి అక్కడికి సెక్యూరిటీ భద్రత కావాలంటే కూడా బయట వెతుకుతాడు సెక్యూరిటీ ఏజెన్సీలు ఏమున్నాయి ఇన్సూరెన్స్ ఏజెన్సీలు ఏమున్నాయి అని బయట వెతికి స్వభావమే సెక్యూరిటీ కావాలంటే కూడా లోపల వెతుక్కోవాలి అసలు ఇన్సెక్యూరిటీ ఎందుకుంది అలా ఇన్సెక్యూరిటీని పరిశీలిస్తే సెక్యూరిటీ లోపల ఆవిర్భవిస్తుంది ఏ రూపంగానూ ఇన్సెక్యూరిటీ నివారణ అయ్యే రూపంగా ఆవిర్భవిస్తుంది కాబట్టి సర్వాన్ని లోపల వెతికేది వేదాంత శాస్త్రం కాబట్టి పరమాత్మని వెతకాలి అంటే గుహలోనే వెతకాలి గుహలో ఉన్నాడు కాబట్టి పరమాత్మ కాదని నువ్వన్నా అంటే గుహ గుహలోనే ఉంటాడు పరమాత్మ కాబట్టి అది మా సిద్ధాంతం అది అని దాన్ని వివరిస్తారు గుహాహితత్వంతో శృతి అసకృత్ పరమాత్మన ఏవ దృశ్యతే అని గుహలో ఉన్నాడు అనే మాట అసకృత్ అనేక పర్యాయాలు అగైన్ అండ్ అగైన్ పరమాత్మకే చెప్తారు అసలు గుహలో ఇప్పుడు ఇక్కడ రెండు చెప్పాడు కాబట్టి రెండు ఎవడమే చర్చ వస్తోంది కానీ చెప్తే అది పరమాత్మ రెండు అనేప్పటికీ మేమాంస అయిపోయింది ఒక్కటి దగ్గర అసలు క్వశ్చనే లేదు సో పర గుయాం పరమేవ్యోం అన్న అది పరమాత్మ ఇది ఒక్కటి జీవుణ్ణి గుహనే చెప్పడం ఇక్కడ గుహాం ప్రవిష్టం అన్న చోట రెండోది ఏమిటంటే ప్రసక్తి వచ్చింది ఒక్కటి చెప్పిన చోట పరమాత్మది కాబట్టి గుహాహితత్వము పరమాత్మని నివారించే విశేషణం కాదు అది పరమాత్మని తీసుకొచ్చే విశేషణం అవుతుంది మాకు అనుకూలమైన విశేషణం అవుతుంది దీన్ని ఏమంటారంటే కోర్టులోను ప్రాసిక్యూటర్ చెప్పినటువంటి సాక్ష్యాన్ని ప్రాసిక్యూటర్ సాక్ష్యాన్ని పెడతాడు దాన్ని డిఫెన్స్ లాయర్ తనకి అనుకూలంగా తిప్పుకుంటాడు అది పరిస్థితి దాంతో ప్రాసిక్యూటరు వాడు తలకిందులు అయిపోతాడు అసలు వాడు ఈ డిఫెన్స్ లాయర్ ఇలా చేస్తాడని తెలుసుంటే వాడు తీసుకొచ్చేవాడు కాదు ఆ సాక్షిని కానీ తీరా తీసుకొచ్చి బోన్లో నిలబెట్టి వాటి చేత మాట్లాడించిన తర్వాత డిఫెన్స్లో ఆయన ఏం చేస్తాడంటే ఆ సాక్షిని తనవైపు తిప్పేసుకుంటాడు సాక్షిని అంటే సాక్ష్యాన్నంతని కూడా తన మార్చేస్తాడు అలాంటి ప్రక్రియ కాబట్టి గుహాహితత్వం పరమాత్మకే శృతులు ఎందు స్మృతులు ఎందు కూడా ఒకసారి కాదు పలు మీకు స్పష్టంగా దర్శనమిస్తూ ఉంటుంది కొన్ని ఎగ్జాంపుల్స్ గుహాహితం గఫ్వరేష్టం పురాణం గుహయందు ఉంచబడినది గుహాహితం గుహాయా ఆహితం గఫ్ఫరే తిష్టతి ఇది గఫ్వరేష్ఠం అది గఫ్వరే స్థం అవుతుంది ఆ స్థం వైదిక మంత్రంలో సకారం షకారం కింద ఠకారంకారం కింద అవుతుంది ఆ ఆ మార్పు వేదంలో వస్తుంది సో అష్నాష్ఠుహూ తోటి షా ముందు షా వచ్చేసిందంటే ఇంకా శుణాష్ఠుహూతోటి షా వచ్చేస్తుంది ఇంకా దానికి ఆగి లేదు ఆ షా నుంచి షా అవ్వడం దగ్గరే వైదిక ప్రయోగం స్వీకరించాల్సి వచ్చింది లౌకిక ఇక్కడ ఆదేశ ప్రత్యూహ వర్కౌట్ కాదు కాదురే తిష్టతి నుంచి స్థా వస్తుంది ఒకే పదంలో ఉండాలి పక్కన ఉండేది ఆదేశం కానీ ప్రత్యయం కానీ అవ్వాలి అంతే అంతేగాని సెపరేట్ పదానికి వర్క్ అవుతాడు వైదిక ప్రయోగంలోనే కుదురు కాబట్టి గఫ్ఫరేష్టం సో రహస్యంగా దాగి ఉన్నది గఫ్వరము అంటే చీకటి గు్యారము రహస్యంగా దాగి ఉన్నది గుహయంలో ఉన్నది పరమాత్మ ఇక్కడ మనం తెలియక ఈశ్వరుడు కోసం అన్వేషిస్తూ ఉంటాం తప్పిస్తే ఈశ్వరుడు ఇక్కడ ఉన్నాడు అది ఎలా ఉండాలంటే ఇప్పుడు మీరు రైల్లో ఎక్కారనుకోండి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో మామూలు జనరల్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఎక్కడానికి ఫస్ట్ క్లాస్లో ఎక్కడానికి కొంచెం తేడా ఉంటుంది అందుకోసం ఫస్ట్ క్లాస్ అంటున్నా ఎగ్జాంపుల్ కొంచెం బలంగా ఉండాలి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఎక్కి అక్కడ మంచి మంచి మెత్తగా ఉంటుంది అక్కడ కెర ఉంటుంది అది వేసుకున్న అలా దజ్జగా కూర్చున్నారనుకోండి దాని అర్థం ఏంటి ఆ మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ భరోసా దిలాసా అంటారు దాన్ని ఆ పదం చక్కటి పదం దిలాసా ఆ సెల్ఫ్ ఇన్సూరెన్స్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పమంటారా మీ జేబులో టిక్కెట్ ఉంది మీ జేబులో టిక్కెట్ లేకపోతే కూర్చోగలుగుతారా అక్కడ మీరు వాడు టిక్కెట్ కలెక్టర్ వస్తాడు వస్తే మీరేమో ఏదో నోట్లో ఏదో పెట్టుకుంటున్నారనుకోండి సార్ టికెట్ ఉంటే ఆగండి అని ఎందుకంటే మీ జేబులో టిక్కెట్ ఉండబోతుంది మీ ఏమిదో టికెట్ లేదనుకోండి అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది ఆ విధంగా నా హృదయంలో ఈశ్వరుడున్నాడు అని తెలుసుకున్నవాడు మహాత్ముడు అది అలా తెలుసుకోవాలి అంత స్పష్టంగా నిస్సందేహంగా అనుభవ రూపంగా హృదయంలో ఈశ్వరుణ్ణి దర్శించాలి అది వేదాంతం ఈ గుడికి వెళ్ళి దేవుణ్ణి చూసొచ్చాను ఆ గుడికి వెళ్ళి దేవుణ్ణి చూసొచ్చాను అది కొంత సంసారం వ్యవహారం ఉంది అది కొంత ఇనీషియల్ స్టెప్స్ ఇట్స్ ఒక కాబట్టి గుహాహితం గఫ్వరేష్టం పురాణం పురాణం అంటే కాలమునకు అతీతమైన వాడు నువ్వేమో అయితే దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు నేను మళ్ళీ జన్మకుండల్ని ఒకటి చూపించి ఈ తారీఖున పుట్టానో అప్పటి నుంచి దేవుడు వచ్చేదని మీరు అనుకోద్దు అలాగే మీరాడు పురాణం ఎప్పుడూ ఉంటాడు పురాతనని కూడా అర్థం అంటే సృష్టి సృష్టి అంటే దేహం పుట్టక ముందు నుంచి కూడా సృష్టి అవడానికి ముందు నుంచి కూడా ఉన్నాడు పురాణం కాబట్టి అక్కడ గుహాహితం అని చెప్పిన చోట అది పరమేశ్వరుని గురించి చెప్పిన పరమాత్మ గురించి చెప్పిన మాటే గుహాయాం పరమే వ్యోమన్ గుహాయాం అంటే హృదయమునందు పరమే వ్యోమన్ వ్యోమన్ అంటే వ్యోమిని అనర్థం సప్తమి విభక్తి ప్రత్యయం లోపించింది లుప్త విభక్తికం సో వ్యోమన్ ప్రాతిపదిక నీ చేస్తే వ్యోముని అవుతుంది ఆ ప్రత్యయం లోపించేసి వ్యోమన్ అంటే పరమే వ్యోమన్ పరమాకాశమునందు ఏమిటి పరమాకాశం అంటే ఏమిటి సర్వాతిశాయి అయిన ఆకాశము అదేమిటి అది భూతాకాశం కాదు చిత్తాకాశం కాదు చిదాకాశము కాబట్టి హృదయగుహయందు చిదాకాశమునందు ఆ పరమేశ్వరుడు నిహితుడై ఉన్నాడు అక్కడ ప్రకటమవుతూ ఉన్నాడు ఆ పరమేశ్వరుణ్ణి ఎవడు తెలుసుకుంటాడు అని అక్కడ పరమాత్మనే చెప్పారు సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ పక్కన వాక్యం అది తైత్రీయంలో కాబట్టి గుహాహితత్వము పరమాత్మని దూరంగా పెట్టదు గుహాహితత్వము పరమాత్మనే కొట్టుకొస్తుంది పిక్చర్లో ఆత్మానమంది ఈ మొదలైన వాక్యాలండి ఈ ఆత్మానమన్విచ్ఛ గుహాం ప్రవిష్టం అన్నది నాకు గుర్తురావట్లేదు ఇది ఎక్కడుందో ఉందో శ్లోకం నాకు తెలుసు కానీ మొత్తం శ్లోకం గుర్తురావట్లేదు మహాభారతం శాంతి పర్వంలో పితాపుత్ర సంవాదము అని ఒక ప్రసంగం ఉన్నాడు తండ్రి కొడుకుల సంవాదం అది తండ్రి వేద కొడుకు వేదన చదువుకుంటాడు యౌనంలో ఉంటాడు ఈ తండ్రి వెళ్ళి కొడుకుతో చెప్తాడు నాయన ఈ పాటికి నువ్వు పెళ్ళేది చేసుకుని ధనవది సంపాదించి పిల్లల్ని కానీ యజ్ఞ యాగాలి క్రతువులు అవి చేయాలి అని తండ్రి కొడుకుతో చెప్తాడు ఇది మీరు ఒకసారి తీసి కితాపుత్ర సంవాదం అని హెడింగ్లో ఉంటుంది శాంతిపూర్వంత అప్పుడు కొడుకు జ్ఞాని తండ్రి ఏ తండ్రి కొడుకుతో ఇలా చెప్పినప్పుడు కొడుకు ఏమంటాడంటే నాన్నగారు చల్లండి చేసిన యజ్ఞాలు యాగాలు చాలండి మీ నాన్నగారు యజ్ఞాల వేగాలు చాలా చేశారు కదా మీ తాతగారు కూడా యజ్ఞాల వేగాలు చాలా చేశారు కదా మీరు చేసినవి కూడా చాలు మీరు ఈ పాటికి ఈ సంసార వ్యామోహాన్ని వదిలిపెట్టి మీ హృదయ గుహలో ఉండే ఆత్మను అన్వేషించుకోండి అని చెప్తాడు ఈ కొడుకు తండ్రికి చెప్తాడు సంవాదం ఉంది నేను ఆ సంవాదం చూసి ఆశ్చర్యపోయాను మహాభారతం శాంతి పర్వంలో ఉంది మీరు ఆ హెడింగ్లో పితాపుత్ర సంవాదం టాపిక్ సంవాదం తండ్రి కొడుకుల సంవాదం ఇక్కడ కొడుకు గురువు తండ్రి శిష్యుడు అదే సంవాదం అక్కడ ఉంది వాక్యం ఆత్మానమందిచ్చామంత్ర విష్ణం చాలామంది పెద్దలు చెప్తుండగా మీరు వినే ఉంటారు శంకరులు శాంతి పర్వాన్ని చాలా ప్రేమగా కోర్చు ఉంటారు మహాభారతంలో శాంతి పర్వాలి ఆయనకి శాంతి పర్వం అంతా నోటుకోవచ్చు సో మొత్తం శ్లోకం అంతా నాకు గుర్తులేదు సో ఇంత మాత్రమే కోట్ చేశారు ఆయన గుహా పితామహస్తే క్వగతస్పిత చ అని వస్తుంది ఆ వాక్యం నీ తాత నీ తండ్రి అక్కడికి వెళ్ళారా మనం అక్కడికే వెళ్ళబోతున్నాము చాలు చాలింటి జన్మవరణ ప్రవాహానికి స్వస్తి చెప్పి ఆత్మస్వరూపాన్ని తెలుసుకో అని పితామహస్తే క్వగతస్పిత చ అని కొడుకు తంతు వెరీ ఇంట్రెస్టింగ్ సంవాదం అది సో ఇది అది అది స్మృతి శ్రుతిస్మృతి అన్నారు కనుక స్మృతివాక్యంగా దానికోర్చేసిగత సార్ బ్రహ్మణ ఉపలభ్యర్థ దేశవిశేషోపదేశేతీ ఉ కాబట్టి పరమాత్మని గుహాప్రమిష్ఠుడిగా ఎలా చేయగలుగుతారు పరమాత్మ సర్వవ్యాపకుడు కదా మరి ఆ శంక ఆ సమస్య ఎలాగ పరిష్కారం చేస్తారు అంటే అదేం సమస్య కాదన్నా చూడండి పరమాత్మ సర్వవ్యాపకుడు అన్న దాంట్లో సందేహం లేదు పరమాత్మ సర్వవ్యాపకుడైనా ఉపలబ్ధి కొరకు ఉపలబ్ధి అంటే తెలుసుకోవటం పరమాత్మను తెలుసుకున్నట కొరకు ఒక పర్టిక్యులర్ స్థానాన్ని నిర్దేశిస్తారు దేశ విశేష ఉపదేశ ఒక విశి విశిష్టమైన దేశ దేశం అంటే స్థానం విశిష్టమైన స్థానాన్ని ఉపదేశించడంలో విరోధమేమీ లేదు ఇది దీనికి నాకు తోచిన దృష్టాంతం ఏమిటంటే ఇప్పుడు మీరు బట్టలు పెట్టుకోవాలి బట్టలు ఎక్కడ పెట్టుకుంటారు స్పేస్లో పెట్టుకుంటారు చోటులో చోటు ఉండాలి ఇప్పుడు ఎవరిలో పెట్టులోనో పెడదామంటే మా పెట్టులో చోటు లేదు అన్నారనుకోండి అంటే బట్టలు పెట్టడానికి పెట్టి కాదు కావాల్సింది పెట్టి లోపల చోటు కావాలి స్పేస్ కావాలి స్పేస్లో పెట్టుకోవాలి స్పేస్లో పెట్టుకోవాలంటే ఇది అంతా స్పేసే కదా ఎక్కడో ఒకటి పెట్టుకోవాలి అంటే అలా ఎలా పెట్టుకోగలరు అంతా స్పేస్ ఉన్నా మీరు బట్టలు పెట్టుకోవాలంటే ఈ అంతా వ్యాపించి ఉన్న స్పేస్ పనికిరాలి దానికి ఒక పరిచ్ఛిన్నంగా అనుభవానికి వచ్చే స్పేస్ కావాలి అంటే ఒక పెట్టి కావాలి ఆ పెట్టి లోపల ఖాళీ ఉండాలి పెట్టంతా పెట్టి పెట్టే మీరు ఉన్నప్పుడు లోపలంతా ఫిల్లర్స్ పెట్టి అమ్ముతారు అంటే కొంచెం బాల్టీ పెట్టి మీరుకుంటే లోపల ఫిల్లర్స్ ఉంటాయి ఆ పిల్లర్స్ తీసేసి స్పేస్ క్రియేట్ చేసుకొని దాంట్లో పెట్టుకోవాలి అలాగే పరమాత్మ సత సర్వవ్యాపకుడై ఉన్నా మనం తెలుసుకోవాలి అంటే హృదయ గుహలోనే తెలుసుకోవాల్సి ఉంటుంది అందుకోసం శుభకే ఏం చేస్తుందంటే సర్వవ్యాపకమైన పరమాత్మను ఒక విశిష్టమైన గుహలో దర్శించమని మనకు ఉపదేశిస్తుంది కాబట్టి దాంట్లో విరోధమేమీ లేదు తర్వాత ఈ విషయాన్ని మేమింతకుముందు చర్చించి పరిష్కారం చేసే బాగుంటున్నారు నా గుర్తుంది ఏదో ఒక అధికరణంలో గడిచిన అధికరణంలో ఈ దేశ విశేషోపదేశం సర్వ సర్వవ్యాపకమైన పరబ్రహ్మను ఒక పర్టికులర్ స్థానంలో ఉన్నట్టుగా ఉపదేశించటం అనే పద్ధతి ఏదైతే విరోధం ఏమీ లేదు అని పరిష్కారం చేశారో చూద్దాం దానికి నిర్దేశిస్తున్నారు ఆ పరిష్కారం మేము చేస్తున్నాము కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ కథంతో చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు కూడా ప్రస్తుతాన్ని అత మాత్రం తీసుకోండి సుకృతలోకవర్తిత్వంతు ఏకస్మిన్నపి వర్తమానం ఉభయోర విరుద్ధం మీకు పూర్వపక్షి చెప్పిన మాటలు గుర్తున్నట్లయితే ఆయన వేసిన అబ్జెక్షన్ మరొకటి ఏమిటంటే వృతం పిబంతవు అని ఇద్దరు వృతపానం చేస్తున్నారు మీరు పరమాత్మను తీసుకున్నట్లయితే పరమాత్మకు వృతమానం సంఫలం కాదు కదా మరి రకం పిబంతం అనేది వివచనల్లా కుటుంబం అంటే అదేమి సమస్య కాదు క్షత్రిన్యాయం చేత సో క్షత్రిణా యాంతి అన్నప్పుడు గొడుగు ఉన్నవాళ్ళు వెళ్తున్నారు అంటే ఆ వెళ్ళి వాళ్ళు ముగ్గురైనా వాళ్ళ దగ్గర గొడుగు ఉన్నది ఒక్కడే ఉంటాడు జనరల్గా గొడుగు ఒక్కడి దగ్గరే ఉంటుంది గొడుగు అందరి దగ్గర ఉండదు మిగతా వాళ్ళు ఆ దూయి వాళ్ళే కానీ ఒక్కడే ఉంటాడు సో చెత్రునో యాంతి అన్నట్టుగా అక్కడ బహుమతి ప్రయోగం చేస్తారు ఛత్రి గచ్చటి అచ్ఛత్రిన అత్రునౌ ద్వౌ యాంతి అని అలా చెప్పరు ఒక గొడుగు ఉన్నవాడు ఇద్దరు గొడుగు లేని వాళ్ళు వెళ్తున్నారని చెప్పరు ఆ గొడుగు గొడుగులో వెళ్తున్నారు చూడండి అని చెత్రునో యాంతి చెప్తారు అలాగే ఒకడు ఛత్రి ఇంకొకడు అతిత్రి రుద్దరికి కలిపి సమావేశం చేస్తారు అలాగే ఒకడు రుతపానం చేస్తూ ఉంటాడు జీవుడు వీటితో కలిపి వాడిని ఈశ్వరుణ్ణి కలిపి చెప్పినప్పుడు రుతం పిబంతవు అని ద్వివచనం వేస్తా ఆ ద్వివచనంలో మనం తెలుసుకోవాల్సిందంటే ఒకటికి రుతపానం ఉంటుందని ఇంకొకటికి రుతపాన సామీప్యం చేత ఆ ద్వివచనం వచ్చిందని మీరు అర్థం చేసుకోవాలి చేసేవాడు ఇక్కడ పరమాత్మ వైకుంఠంలోనూ ఉంటే మీరు రుతం ఉప ఉపలక్షణం దగ్గరగా ఉండి సూచించాలి లక్షయతి ఉప సమీపే ఛత్రి ఇక్కడ ఒక గొడుగు వేసుకున్నవాడు ఇక్కడ వీడికి పది మీటర్ల దూరంలో ఇంకో నలుగురు నిలబడితే మీరు కట్టగచ్చి ఛత్రీ వీడి పక్కన వాడితో భుజభుజాలు రాసుకుంటూ ఇంకో ఇద్దరు వెళ్తూ ఉంటే ఛత్రిన ఉపలక్షణం అంటారు దాన్ని సో ఇట్ ఇట్ ఇంక్లూడ్స్ దింగ్ విచ్ ఈజ్ క్లోజ్ అని ఉపలక్షణం కాబట్టి ఇక్కడ ఇక్కడ జీవుడు విజ్ఞానాత్మ కాకుండా పరమాత్మ కూడా ఇక్కడే ఉండబట్టి ఈ విజ్ఞానాత్మ చేసే ఋతపానాన్ని పరమాత్మ కూడా కలిపి వ్రతం పిబంతం అని వివచనం అది కూడా విరుద్ధమేమీ కాదు ఇంకపోతే ఒక్కటి విరుద్ధం ఉన్నది ఒక్క సమస్య ఉన్నది ఛాయాతపం వెలుగు నీడా ఎండ అంచేతనే బుద్ధిజీవులను స్వీకరించాడు పూర్వపక్షే నీడా ఎండా పరస్పర విరుద్ధములు కాబట్టి బుద్ధిజీవులను స్వీకరించాలి బుద్ధి జడము జీవుడు చేతనుడు నీడా ఎండ కుదురుతుంది మీరేమో జీవ స్వీకరిస్తే ఇద్దరూ చేతనులే కాబట్టి ఎండ నీడా అది కుదరదు అని వాడు దాన్ని దాన్ని కుదురుస్తున్నారు ఇప్పుడు ఎందుకు అన్ని కుదురుతుంది ఛాయాతప విఖ్యతి అవిరుద్ధం ఈ ఛాయాతపం ఇవా నీడా ఎండల వలే అనే విశేషణం ఏదైతే ఉందో అది కూడా జీవ పరమాత్మల యొక్క సందర్భంలో విరోధం ఏమీ ఉండదు అది కూడా కుదురుతుంది ఇలాగా ఛాయాతపవత్ పరస్పర విలక్షణత్వాత్ సంసారిత్వ అసంసారిత్వో ఇప్పుడు జీవ పరమాత్మలు ఇద్దరు ఇక్కడే ఉన్నారు జీవుడు ఇక్కడే ఉన్నాడు పరమాత్మ ఇక్కడే ఉన్నాడు కానీ సంసారిత్వము సంసారి యొగుట సంసారీ ఎగుట అంటే అర్థమేదో తెలుసు అండి నేను సుఖిని నేను దుఃఖిని అది ఒకటి అది సంసారి అన్నదాన్ని సుఖీ దుఃఖి తర్వాత జన్మ మరణమా నేను పుట్టాను నేను మరణిస్తాను ఇది సంసారి యొక్క ప్రధాన లక్షణాలు కాబట్టి వీడు అంటే షార్ట్ రేంజ్ లాంగ్ రేంజ్ అనే ఇమీడియట్ బేసిస్ అనే అవర్లీ బేసిస్ సుఖి దుఖి అనే ఓవరాల్ బేసిస్ పుట్టేమని చచ్చిపోతాను ఇది సంసారి యొక్క ఓవరాల్ లక్షణం అనేది ఈ సుఖ దుఃఖములు సంసారికి ఉంటాయి అజ్ఞానం చేతనం బుద్ధివృత్తులు సుఖ దుఃఖాలంటే బుద్ధివృత్తులు మనస్సులో ఉండేటువంటి వికారములు ఆ మనోవికారములను తనయుడు ఆరోపించుకుని నేను సుఖిని నేను దుఃఖిని అని అనుకుంటూ అలాగే దేహము అనకుండే జన్మ మరణాలనే తన ఎందు ఆరోపించింది నేను పుట్టాను నేను మరణిస్తాను అని అనుకుంటాడు వాడు సంసారి అక్కడే ఉంటాడు ఈశ్వరుడు ఆయనకి దుఃఖం ఉండదు ఈశ్వరుడికి దుఃఖం ఉండదు ఈశ్వరుడికి దుఃఖం ఉంటే ఈశ్వరుడు కాకుండా పోతాడు కాబట్టి అక్కడే ఉన్నా ఈశ్వరుడు దుఃఖం ఉండదు పుట్టుక మరణాలు ఉండవు ఈశ్వరుడికి ఆయన శ్రీకృష్ణుడిగా పుట్టినప్పుడు కూడా అజో పిసన్నం వ్యయాత్మ భూతానామీశ్వరో పిసన్ సో ప్రకృతి స్వామిధిష్టాయ సంభవాన్ని ఆత్మమాయయా అజోపిసన్ సంభవామి పుట్టుకలేని వాడనైనా పుట్టుతాను అంటే పుట్టినట్లు కనబడతాను అని అర్థం సో కాబట్టి ఈశ్వరుడికి సంసారం ఉండదు జీవుడికి సంసారం ఉండదు ఈ సంసారి జీవుడు అసంసారి ఈశ్వరుడు ఎంత విలక్షణం ఉండదో తేడా ఎంత స్పష్టంగా ఉందో అది మనస్సులో పెట్టుకుని ఆ పేడాన్ని మనస్సులో పెట్టుకుని ఛాయాతతో ఉన్నారు అంతేగాని జడచేతన పేడ కాదు ఇద్దరు చేతనలో అయినా సంసారిత్వ అసంసారిత్వాన్ని వైవిధ్యం ఇద్దరి మధ్యన ఉండబట్టి ఇక్కడ ఛాయాతతో ఉన్నారు కాబట్టి అది కూడా నిరోధం కాదు అయితే ఒక్క విషయం మాత్రం మర్చిపోకూడదు ఇప్పుడు ఈ జీవుడు సంసారి అన్నప్పుడు ఈ సంసారము యథార్థంగా ఉన్నదా లేకపోతే కల్పితమా అన్నది మాత్రం విస్మరించరాదు చెప్తున్నారు అవిజ్యాగృతవాసారి పారమాథికవా అసంసారి అది సంసారిత్వము అజ్ఞానం చేత కల్పితము అసంసారిత్వము ఉన్న యథార్థ స్థితి నేను ఈ దృష్టాంతం ఎలాగంటే చిన్నపిల్లవాడు మట్టిలో కూర్చుని ఏడుస్తూ మట్టిలో కూర్చుని ఆ మట్టి నోట్లో పెట్టుకోబోతాడు పెట్టకపోతే తల్లి వచ్చే ఏం చేస్తుందంటే ఆ చెయ్యని లాగేసి ఆ చేతిలో ఉన్న మట్టి కింద పారయించి బాత్రూంలోకి తీసుకెళ్ళి వాడిని కడుగుతుంది స్వచ్ఛ శుక్షి చేస్తుంది అప్పుడు వాడు ఏడుస్తుంది ఆ పిల్లాడు ఏడుస్తూ వాడు వాడు తెలివైన వాడు అయితే నవ్వాలి ఎందుకంటే మట్టి నోట్లో పెట్టుకుంటే కడుపుకి రోగం వస్తుంది ఒళ్ళంతా మట్టి ఉంటే అది చాలా కష్మరంగా అసహ్యంగా ఉంటుంది మీరు మట్టి ఉన్నప్పుడు స్నానం చేస్తే ఎలా ఉంటుంది ప్రాణం లేచొచ్చినట్టు ఉంటుంది కాబట్టి వాడికి జరుగుతున్నది అంతా ఉపకారమే ఉపకారం జరుగుతుంటే ఏం చేయాలి వాడు నవ్వాలి కానీ ఏడుస్తాడు ఏం చేతనం అజ్ఞాని కనుక అలా ఉంటుంది ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడంటే మీరు పిల్లవాడి పొజిషన్లో ఉండి మీరు ఆలోచించండి వాడు ఏడుస్తున్నాడంటే వాడు దుఃఖహేతు ఉండబట్టి దుఃఖిస్తున్నాడా దుఃఖహేతువు లేకుండా దుఃఖిస్తున్నాడా దుఃఖహేతువు ఉండబట్టే దుఃఖిస్తున్నాడు ఏమిటా దుఃఖహేతువు మట్టి కావాలి అది లేకుండా పోయింది నా చేతిలోంచి నాకు కావాల్సింది లాగేస్తున్నారు అని దుఃఖహేతువు కాబట్టి ఇప్పుడు ఈ దుఃఖహేతు ఉంది దుఃఖించడానికి ఆ దుఃఖహేతువు జ్ఞానమా అజ్ఞానమా అజ్ఞాన అజ్ఞాన కల్పితమైన హేతువుని బట్టి వాడు దుఃఖిస్తూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు తల్లి వాడు దుఃఖించినా ఆవిడేంటి కంగారు పడదాడు ఎందుకో తెలుసిన వీడి దుఃఖము కల్పితమైన అజ్ఞానము నుండి వచ్చింది కాబట్టి దాని గురించి విచారించాల్సింది లేదు తల్లి బాధపడదాం కొంతసేపు ఏడ్చి వాడే ఊరుకుంటాడని ఆవిడ ఊరుకుంటుంది ఎందుకంటే వీడి దుఃఖం యథార్థం కాదని ఆవిడికి తెలుసు వీడి దుఃఖం కనుక యథార్థమైతే అంటే వాడికి ఏదైనా గాయం దగ్గర ఏడుస్తున్నాడు అనుకోండి వాడికంటే ఎక్కువ తల్లి ఏడుస్తుంది తల్లి ఎక్కువ దుఃఖమంటుంది వాడికంటే ఎక్కువ దుఃఖం పడుతుంది వాడి దుఃఖం యథార్థం కాదని ఆవిడికి తెలుసు అంచేతనే ఆవిడ వీళ్ళు శుభ్రంగా కడిగేసి వాడు ఏడుస్తుంటే వాడి దారిని వాళ్ళు వదిలేసి ఆవిడ పనిచేసుకుంటుంది ఇది జీవుడికి ఈశ్వరుడికి ఉండే సమంధం కాబట్టి జీవుడు దుఃఖిస్తున్నాడు అంటే దుఃఖించటానికి తగిన కారణం ఉండి దుఃఖిస్తున్నాడని మీరు అనుకోవద్దు వాడికి కారణం కనబడుతూ ఉంటుంది కానీ ఆ కారణం నిత్య అది అజ్ఞాన కల్పితమైన కారణం అజ్ఞాన కల్పితమైన హేతు చేత వాడు దుఃఖిస్తూ ఉంటాడు ఈశ్వరుడు అలా చూస్తూ ఉంటాడు పట్టించుకోడు ఎందుకంటే కొంచెంసేపు దుఃఖించి వాడే ఊరుకుంటాడు కొంతసేపు దుఃఖిస్తాడు ఆ తర్వాత ఇప్పుడు స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు వీడు దుఃఖిస్తూ ఉంటాడు ఈశ్వరుడికి తెలుసు ఏమని వీడికి వచ్చిన నష్టమైనది వీడు పూర్ణుడు ఆనంద స్వరూపుడు ఆ బయట ఉన్నటువంటి ఆ పేపరు మీద కాయ విలువ ఆ పేపర్ విలువ వెయ్యి వీడు సుఖంగా ఉంటాడు దాని విలువ వంద రూపాయలైతే దుఃఖిస్తాడు దానికి మీరు పెట్టుకున్న విలువ వర్చువల్ వాల్యూ తప్పిస్తే అదేమీ దానికి అంతకంటే విలువ ఏం లేదు డబ్బుకు విలువ ఎప్పుడంటే మీరు పది రూపాయలు ఇచ్చి కాఫీ తాగినప్పుడు అది విలువదండి అది ఊరికే కాగితంలో పెట్టుకుని కాగితం చూసి ముగిసిపోతే అది విలువేం కాదు అది అది ఊరికే వర్చువల్ వాల్యూ అంటారు కానీ అంటే యథార్థమైన విలువ కాదు ఊరికే ఉత్తు విలువ కాబట్టి దానికోసం వీడు దుఃఖిస్తూ ఉంటాడు ఉత్పత్తి విలువ కోసం దుఃఖిస్తూ ఉంటుంది మీకు నేను చెప్తున్నానండి మాకు మేము వీఆర్ఎస్ తీసుకున్నాం వాలంటీర్ రిటైర్మెంట్ గవర్నమెంట్ వాళ్ళు మాకు చెక్కులు ఏవో ఇచ్చా మేము ఆ చెక్కు బ్యాగ్లో వేసి ఓ పావా ఎప్పుడు తీసుకుంటానండి నేను యథార్థ చెప్తున్నాను ఆ చెక్కు పట్టుకెళ్లి బ్యాగ్లో వేసి ఆ డబ్బుల్లోంచి వంద రూపాయలు తీసుకెళ్లి ఓ సిరిగా వెళ్ళి కప్పు కాఫీ కాగి వచ్చింది ఎప్పుడూ లేదు ఆ డబ్బులు ఎప్పుడూ కంటితో చూడలేదండి ఆ చెక్కు వాడి చేతిలో పెట్టాం ఆ ఏజెంట్ చేతిలో వాడు పర్టిక్యులర్ బ్యాంకులో వేశాడు వాడు ఏవో అప్లికేషన్ ఫార్మ్స్ అన్నాడు ఇవ్వన్నాడు అవన్నడు ఇంకో నాలుగు చెప్పులు అన్నాడు అవన్నీ సంతకాలు పెట్టి వాడికి ఇచ్చాం అవి వాడికి తీసుకెళ్ళి ఇక్కడ అడ్రగా ఇన్స్టిట్యూట్స్లో పెట్టాడు ఆ తర్వాత కొన్ని మునిసేశారు కొన్ని తెరిచారు అంతా పోయి నేను ఒక్క నాప్ అయితే ఎప్పుడు అనుభవించలేదు కదా ఎవరు అనుభవించడో కూడా నాకు తెలియదు